మనుష్యులలో తిరిగి ఉంటుంది ఆశ నాది నాది అనే తప్పుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది మనుషులలో వాళ్ళ ఆశ ఉంటుంది మనుషులలో సో ఈ ఆశ ఉన్నంత వరకు మీరు దుఃఖాన్ని అనుభవించిన భాష మీరు దేనికి ముఖ్యపెట్టండి కర్మను చేయండి కర్మాన్ని పూర్తి ఫలం గురించి ఆశ చెప్తూ మరి ఫలం దారిపోతుందేమో అన్నారు అనుకోరు మరి ఆశ ఉన్నట్లుగా ఫలం గురించి ఆశ నుద్దు మీకు ఫలం ఎక్కడికి పోదు తప్పకుండా వస్తుంది అని మళ్ళీ యాడ్ చేయాలా ఎందుకంటే ఫలం మీద ఆశించేసేస్తున్నాడు వస్తే వస్తుంది పోతే పోతుంది ఇంకా మీకైతే సంబంధం లేదు ఆ దృష్టిని అలమర్చుకోవలసినది అని గీతలో మీరు సాధి చూడడం అసలు లెక్కయ్యే లేదు ఎవరైనా కూర్చొని కౌంట్ చేస్తే ఓ యాభై వస్తున్న సంఖ్య పండిపోయారు కాబట్టి మీరు చేసే తపస్కృతి మీరు ఫలము పోరాడదు ఇప్పుడు ఈ దృష్టి పొంది కనుక మీరు సమాజంలో శరాబణిలో ఉన్నటువంటి ఆరాధనా పద్ధతులుగా అన్వయిస్తే సమాజ ధోరణి చాలా తప్పు ధ్వరణం ఇప్పుడు దేవుణ్ణి మన వాళ్ళు మొక్కు ముక్కుబడుల ఏదో వర్తిస్తారు మొక్కుల మాట ఉన్న ఆపద ముక్క వద పర్వాలి ఎందుకంటే ఆపద అనే మాట ఉంది కాబట్టి పర్వాలి అలా సపోజ్ ఈ బిజినెస్ కనుక పది రెంట్లు పెరిగి ఆదాయం బాగా పెరిగితే మీకు నేను ఒక ఒక దక్షణంతో బుద్ధిలో వేస్తాను అని మొక్కుకున్నాడు అనుకోండి దాన్ని ఆపద మొక్కులు అంటారా ఆపద మొక్కులు కాదు తలపోపద మొక్కు ఆపదొప్పు ఆపదే ఉందా ఏదో ప్రాణాంతకమైన స్థితిలో ఏదో మొక్కుతున్నాడంటే మేము చిన్నప్పుడు మొక్కుకునేవాళ్ళం మ్యాథమాటిక్స్ పేపర్ కరెక్ట్ గా సిద్ధాంతములు ఉండాలి ఇరవై ఐదు సిద్ధాంతములు మేము మూడో నాలుగో మళ్ళించుకుని వెళ్ళేవాళ్ళు మేము అనుకున్న సిద్ధాంతం వచ్చే స్టేప్ ఒకటి ఆపడు మొక్కలు తేలం ఇంగ్లీష్ నాన్ డికేళ్ళు కలిసి ఉంటుంది నాన్ డికేళ్ళు ఏదో ఎస్ఏలు రా పన్నెండు ఎస్టీం దాంట్లో మేము ఒక్కటే ఎస్టీ చదువుకుంటాం ఇంట్లో ఒక్కటే అది వరీ అన్యాయం కదా అది అంటే అగ్రహారం ఇస్తాం అది ఎస్టే అప్రహారం పెట్టారు అప్పట్లో కన్మ్యూజింగ్ గా ఉంటాయి అప్పట్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టినాం ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళే ముందు ప్రీ ఫైనల్ అని పెట్టినా సరే ప్రీ ఫైనల్ మొత్తం క్లాస్ వస్తా కూడా అప్రహారం జరుగుతు వెళ్ళడం ఇన్స్ వేస్తారు అది ఇవ్వలేదు ఆయన ఇంకేవో దానికి ఇచ్చేదో ఒక దానిపై వ్యాసం లాయర్ తెచ్చాడు అందరూ లేచి నిలబడ్డారు ఎవరికాచ్చేవాడు ఖాయం రాజకీయ లేదంటే చేపల సత్యం లేదు చేపల సత్యా లేకపోవడం ఇంజనీర్ తెలుగు మాస్టర్ ఇంజనీరిటరు చేత సత్య లేకపోవడం అంటే లేదంటే పిలిపించండి హెడ్ మాస్టర్ పిలిపించండి చేత సత్యం లేదు అంటే ఆయన పిలిపించారు హెడ్ మాస్టర్ వచ్చారు హెడ్ మాస్టర్ వచ్చినా ఇదే చేత సత్య లేదు ఎవరికి ఏమిటి సత్యాలు లేదంటే అప్రహార లేదు అప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ వచ్చారు వచ్చి హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నారు అందరూ అబ్రహం కంటిష్టం చేసి కూర్చున్నారు అందుకోసం అది తప్పనికే దొరకట్లేదు అందుకోసం నేను అలా ఇచ్చాను మరి అలా ఇస్తాను వాళ్ళు అది కూర్చున్నారా సరే మబ్రహాండి అదే ఆయన ఏవో అనుమతి ఇచ్చాడు హెడ్ మాస్టర్ నేను అబ్రహాంక రాసేసి ఇచ్చాను హైనా అబ్రహాంక రాసి వసం రాసి పొగరగానే కొడుకున్నాను ఇది ఆపద మొప్పులు పర్వాలండి తల పొగరెక్కిన మొక్కులు మాత్రం తప్పు అసలు నన్ను అడిగితే ఆపద మొక్కులు కూడా నేను విడిచిపెట్టగలుగుతా నేను కూర్చే ఆపద వచ్చినప్పుడు ఈ ఆపదని తొలగించు అని మీరు ప్రార్థించానకూడదు ఆ ప్రార్థన వర్కౌట్ అవుతుంది అవర్క్ అవుతుంది దీన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు అని ప్రార్థించండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే దీన్ని తగ్గించని మీరు ప్రార్థించవచ్చు ఆ ప్రార్థన సఫలం అవుతుంది అటు స్టేజ్ అన్నారు ఇప్పుడు ఇంకేం ప్రార్థన ఏం కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఏంటి కాదు ప్రార్థన దీన్ని నిర్వహించే శక్తిని నాకు కాబట్టి మన ఆపదొక్కును కూడా పేరు పిలిచించిపెట్టగలుగుతా దీని వెంట మహిళంటే ఆపదని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని కొంచెం ఉచితంగా అది ఆపదవే కాదు ఆపదని మీరు అనుకుంటున్నారు తప్ప అది ఆపదయే కాదు దాన్ని మీరు ఆపద అని మీరు భావన చేస్తున్నారు మరి ఆపద కా కాని దాని లేక ఆపద కానుక లేని దాని ఆపద అని మీరు ఎందుకు భావిస్తున్నట్లు ఆపదాన్ని భావించడం దాన్ని కలుగుతడానికి ప్రజలు అడుగు చేయడం ఎందుకు అంటే అది వాడు కండిషన్ వస్తుంది మైండ్ అలా ఇప్పుడు దుక్కు తెల్లబడింది అనుకోండి వాడు ఆపదొచ్చిందని అనుకున్నాడు అనుకోండి ఏమన్నా కానీ ఆవిడ తెలివితాడని ఏమన్నాడు దుక్కు తెల్లబడ్డా ఆపదవుతుందా అవదుల మోకాళ్ళు అరిగిపోయాయనుకోండి ఆపదవుతుందా అవ్వదు డెబ్భై ఏళ్ళకి అరిగిపోతే సహజ ఈ డ్యాన్స్ చేసేవాడు నలభై ఏళ్ళకే అరిగిపోతాడు అది సహజమే మిమ్మల్ని అంతలా గెలుపులు ఎవరు మేము నాకు అది సహజమే వేదిక అదే సహజం కానీ మన కండిషన్ ఎలా ఉంటుంది బ్రతుకున్నంత కాలం మొక్కలు చక్కగా పనిచేయాలి అది పనిచేయడం మానేసి ఆపద చాలా కాలం గుండె వేగంగా చక్కగా కొట్టేసుకోవాలి అది కండిషన్ అది ఏదైనా తేడా వస్తే ఆపద కాబట్టి ఆపద ఆపద ఏనా అని మీరు పరిశీలిస్తే మీకు మీ దృష్టికోణంలో మార్పు వస్తుంది ఇదే ఆపదలేమా అని పరిశీలిస్తే మీ దృష్టికోణంలో చక్కటి మార్పు వస్తుంది ఒక నాకు ఫోన్ చేసేవాడు నా జీవితం చిన్న జనం అయితే ఏమైంది నేను అనుకున్నది నా నా చేతిలో జారిపోయింది అంటే ఇప్పుడు జారిపోయిన దాని గురించి దాన్ని వెంటబడి నువ్వు ఎడుస్తూ ఉంటుంటే ఉండదు అది మళ్ళీ నీ జీవితంలోకి ఇంకో ఒక తలుపు మూసుకుపోయినది ఇంకో తలుపు తెలుసుకుంటుందేమో సాధారణంగా ఇన్వెస్ట్ నేచర్ లా ఆఫ్ నేచర్ ఏంటంటే ఒక తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు తెలుసుకుంటుంది మనం మూసుకుపోయిన తలుపుకే చూస్తూ ఏడుస్తూ కూర్చుంటే ఆ తెరిచుకున్న తలుపుని దర్శించే భాగ్యం కాకుండా అయిపోతుంది కాబట్టి ఈశ్వరుడు ఎంపికస్తాడంటే ఒక తలుపు మూసేసేటే ఇంకో తలుపు తెలుస్తున్నాడన్న మాట కాబట్టి ఆపద ఎందుకైంది అది ఆపద కాకపోవచ్చు అది ఒక అవకాశమే కావచ్చు కూడా అవకాశం అవుదో కాదు ఆపదైతే కాకపోవటం లేదు కాబట్టి ఆపద వచ్చిందని మీరు నిశ్చయించుకుని మొక్కులు మొక్కడం అన్నది భగవద్గీత యొక్క ఫిలాసఫీకి విరుద్ధమైంది ఈ దేవత వర్క్ లేక కేతలో అలా ఉంది ఇంకేతనే మీరు ఆపద మొక్కలు వాడా అది భగవద్గీత సదాసువల్కి రాత్విక సాత్విక తపస్సులో తల పోతుందంటే కూడా ఆ పోయే పోటితో ఎప్పుడైనా పోయిలే ఈ పోయే తల కోసం మనం అక్కడ దుఃఖిస్తూ కూర్చుంటాము అని వాడు రామానో లేక ఓం మనం ఇక్కడ పోయిన పో తలని నాకు కాపాడు అని వాడు రాసు ఆ లెవెల సెల్ఫ్లెస్నెస్ అంటే మమతార త్యాగము ఆ స్థాయికి మీరు తీసుకువెళ్ళగలిగితే దానిని అఫలాకాంక్షి కూడవటం ఈ విధంగా మీరు తపస్సు చేయాలి కాగితము కావచ్చు రాజకీయము కావచ్చు మానసము కావచ్చు ఈ విధంగా చేయాలి ఫలమును అపేక్షించకుండా చిన్నదో పెద్దదో ఏకాగ్రమైన మనస్సుతో యథాగ్రమైన మనస్సు అలా దిగుసిపోయేది కాదు మీరు దాని మీద ఫోకస్ పెట్టి చేయండి మీకు ఇంట్రెస్ట్లు అంటే మానేది చేస్తే మనకు ఫోకస్ పెట్టి చేసేది తర్వాత శ్రద్ధతో నిశ్చయ బుద్ధితో చేయండి ఈ మూడు కండిషన్స్ మనకు మీరు సాటిస్ఫై చేస్తే మీరు చేసేటువంటి సంకల్పము మానసము తలుకు చేష్ట మూడు కూడా సాత్వికమైన తపస్సులుగా కీర్తించబడతాయి చాలా ములివైన ప్రసంగలు చాలా తపస్సు లోపల అనుష్ఠితం తపహా ఈ విధంగా మూడు విధములుగా తపస్సు చేయబడుతున్నది ఆ తపస్సు ఆ తపస్సు అంటే ప్రస్తుతంలో మనం చర్చిస్తూ తపస్సు అధిష్టా సంబంధ పర్వత సంబంధ విషరా ఎంత కన్ఫ్యూజన్ లేదా కన్ఫ్యూజన్ ఆకాశం ఉన్న తర్వాత తెలుగులో దాన్ని జాగ్రత్తగా పరిష్కరించి వ్రాయడం అయినది అది మూడు రకముల తపస్సు అధిష్టానం అంటే అధిష్టానం అంటే ఒకనొక లోకస్టులో ఒక బేస్ట్ లో రకమయ్యేది తపస్సు తపస్సు ఏదో ఒక బేస్ట్ లో ప్రకటం ఏ బేస్ట్ దేహము అయితే వాక్కు అంటే రాజకం మనస్సు అంటే మానసం అంతే కదా ఇప్పుడు కాయిక తపస్సు అన్నారనుకోండి అంటే కాయము అధిష్టానము తపస్సు వాక్కు అధిష్టానము తపస్సు అది అధిష్టాన శబ్దాల లక్షం ఒక చూడండి భాష్యం చాలా సరళంగా ఉందని అనుకుంటాము ఎక్కడో భూగీని తప్పీ చేస్తుంది గూగులీ వ రాస్తా నాకు గూగులీ అయిపోయింది అధిష్టానం ఆ గూగులీని తేరుకుని డైరెక్ట్ గా బ్యాక్ ఆటం పెట్టి నిలబడి నేను ఏదో మహమ్మిక వస్తున్నాడు ఇట్స్ గూగ్లీ గూగులీ అంటే తెలుసుకోనండి నేను క్రికెట్ పొడిపులు అయిపోతాను సో కాబట్టి మూడు రకముల లోకస్ మూడు రకముల ఆ అధిష్టాన సిద్ధాన్ని మూడు రకముల సాధనములతో నిర్వర్తించబడేది ఆ తపస్సు ఇది మూడు రకములుగా ఉన్నది ప్రకారం అంటే మూడు రకముల అనుష్ఠానం అంటే కాగితాడు పాచిత మానసమైన తపస్సు మూడు రకములుగా ఉన్నది దాంతో మొదటిది చెప్తున్నారు అనుష్ఠాను సో ఈ మూడు రకముల తపస్సును అనుష్టిస్తూ ఉంటే వీరు మానవులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా అనుష్ఠించాలి దాన్ని శాశ్వతం చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా అనుష్ఠించాలి నేను ఈ చేత వియాలి ఈ చేపంటే సిక్స్త్ అగస్ ఫినిష్ శివానంద ఆశ్రం క్లాస్ అండ్ సిక్స్టీ జనవరి టూ థౌసండ్ ఇది ఎందుకంటే కనపడలేదు ఇప్పుడు కనుక కొంత అబాకాంక్ష లేదు అందరూ మన తల్లిదండ్రులు తెలుసుకుంటూ పోతా నన్ను ఎవరిలో నువ్వు బాధనిపిస్తున్నావు కదా అంటే కొంత ఈ అడిగిన వాళ్ళలో కొంతిమిసిజంతో అడిగిన ప్రశ్న సినిసిజమ్ కొంత సిమిసిజం నువ్వు పాఠం పాఠం ఉంటే చుట్టూ తీసుకుంటావు నువ్వు పాఠం చెప్పావు ఎంతమందికి అది లాభించింది అని అడిగింది అంటే నేనున్నాను ఎలా ఉన్నాను నా పని కాసాను కదా అది నా దృష్టి కానీ కాదు అసలు అది అది వాళ్ళు చూసుకోవాలి ఇష్టరు చూసుకుంటాడు మన పని కాదు కాదు పాఠానికి ఫలము అది మన దృష్టి కాదుగా పాఠం చెప్పడమే మన దృష్టి ఉంటుంది అలా అలా కృషి ఎక్కువ ఉంటుంది పాఠం చెప్పుకుంటూ ఉంటాం ముందుకు పోతూ ఉంటాం ఈ పాఠం వల్ల ఎవరికి ఏం లాభించింది మనకేం లాభించింది వాళ్ళకేం లాభించింది అన్న దృష్టి అనవసరం ఏ పని అదే విధంగా చేసే మందు వేసుకోవడం అదే ఉంటుంది మందు వేసుకోవటం మన కష్టం లేదు యాజం చేసి లాక్ వెళ్ళి వెళ్ళడం కర్తవ్యం ఆయన ఏదో ప్రిస్క్రిప్షన్ రద్దు చేస్తాడు కొన్ని కొనేసుకుని ఆయన చెప్పినట్టుగా వేసేసుకుంటాం తర్వాత ఏమవుతుందంటే ఏదో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు ఏమవుతుంది ఆఖరికి పండించిన కూడా నిర్ణయించే ఆయన ఏదో ఒక ధోరణలో ఇస్తాడు ఆయన మనం ఒక ధోరణిలో వేసుకుంటాము అయితే ఏదో ఇలాంటి శ్లోకం ఎస్క్య కష్ట ధరోమూలము ఏమేనా నిశ్రితం ఎస్మై కస్మై ప్రధానం యద్వా భవిష్యతి అది వద్దు సో ఏదో చెట్టు బిరేలు కొడు వే బిరేలు తీసుకో వేరు ఏదో చెట్లు వేరు తీసుకో దేంతో కలిపి తర్వాత ఎక్కడ డుతండి ఇది ఏదో ఒకటి అవుతుంది అది అనుగ్రహం లేని వైద్యుల గురించి సంస్కృతంలో ఒక శ్లోకం అనుగ్రహము లేని ఆయుర్వేద వైద్యుల గురించి శ్లోకం అదేమి అంటారు పాదీకమైన మంచి శ్లోకం ఏమి కాదు బట్ మన కర్తవే మనం చేస్తుంటా కోపం ఫలం దేవుడు ఒక గొప్ప అంటే లా ఆసక్తి లేకుండు ఆ విధంగా కర్మ చేయడం నేర్చుకోవాలి ప్రతిదానికి నాకేమిటి లాభం ఆ లాభం నువ్వు చేర్చి చెప్పు అప్పుడే నేను కర్మ చేస్తాను అనే దృష్టి ఉండబోదా అలా నువ్వు చేసుకుంటూ పోవే నిజైతే నిత్యకర్మంలో సంకల్పం ఉంటుంది సంకల్పం కర్మలో అందం కర్మకే అందము ఆ సంకల్పంలో ఎవరు ఉంటుందంటే ఏదో మమోపాయ ద్వారా శ్రీ పరమేశ్వరుడు ప్రతి అర్థం కర్మ కవిషే అంటే పరమేశ్వరుడు ప్రీతి చెందుతో మనకు కర్మను చేస్తున్నాను పరమేశ్వరుడు ప్రీతి కొరకు తప్ప మన వేరే ప్రయోజనమేమి అపేక్షించటం లేదు ఆ విధంగా చేయాలి అలా చేసినట్లయితే అది సాత్వికమైన వ్యవస్థ అయిపోతుంది కాబట్టి మొక్కులని కాపడి మొక్కులని మరువు ఇవన్నీ కూడా సమాజంలో ఆ విధంగా ప్రచారంలోకి వస్తాయి దీనికి కారణం ఏంటంటే రెలివియస్ రెల్బియన్స్ ఇన్ జనరల్ ఒక పాలసీని అవలోకిస్తాయి ఆ పాలసీకి ఎక్పీస్మెంట్ పాలసీ అలా ఎక్పీస్ చేస్తాం ప్రభుత్వాలు మైనార్టీ ఎక్ప్రీస్ చేసినట్టుగా రెలియన్స్ భక్తులను ఫాలో భక్తులను కాదు ఫాలో చే అంశాలులను రెల్బియన్స్ అయిపోతుంది తమ ధర్మం అది అశాస్త్రీయంగా ఉంది ఇప్పుడు ఏదో అష్టకం ఏదో అష్టకం లేదంటే అంగం లేకపోతే శివాస్తకం ఈ రోజున ఒక్క కొత్త అష్టకాలు బాబా అష్టకం ఈ అష్టకం ఒకసారి జరిగితే నువ్వు సౌకర్యం అష్టకం చదవడానికి ఎంత చేస్తుంది రెండు విషయాల్లో అంటే ఒకసారి సరి చేస్తే అసలు ఒకే చదివిస్తే సంతానం చదివిస్తాయి అలాగే దీన్ని ఐదు సార్లు చదివితే ఈ పృథ్వీలో ఒక సొంతం ఉండేది మీకు వచ్చేస్తాయి ఐదు సార్లు చదివితే వచ్చేస్తా పన్నెండు సార్లు చదివినట్లయితే నీకు సొంతం అంతా అధిపత్యం ఉంటుంది పద్దెనిమిది సార్లు చదివేవా నువ్వు సాక్షాత్తు శివుడు అలా ఉంటాయి మీరు విన్నారని ఇవన్నీ కూడా అట్లీస్ మీరు మాకు నోటి వేసేస్తే మీకు సకల సంపదలు మీ ఇంటి ముందు నిలబడతాయని పొలిటీషియన్స్ చెప్పారు సరేస్ పెట్టు ఈ రెలిటీషన్స్ ఏం చెప్తాయితే ఎస్ట్ చేస్తాం గీతలో ఇప్పటి కారణం చేయండి కానీ ఫలాన్ని ఇంటి పెట్టి చేస్తే మీకు గొప్ప ఉన్నతి పొందుతుంది ఆ ఉన్నతిని మీరు అందుకో అని అర్పిస్తుంటే ఉంటారు శ్రద్ధ ఉండాలి ఐకాగ్రత ఉండాలి కవాకాంక్షను విడిచిపెట్టి మమకారము లేకుండా నేను తపనం చేయాలి చేస్తే అది శాశ్వతమైన తపస్సు అవుతుంది సమాధిపై ఏకాగ్రమైన మనస్సుతోటి చేయాల్సి అంటే మనస్సు యశో కొంత దానిపై నెలబెట్టి చేయాల్సింది ఏదో ముప్పు బడికి చేసిన దృష్టిగా చేయకూడదు ఇప్పుడు పూజ చేసేవాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకుని పక్కన పూజ చేస్తారు చేయించి వాళ్ళు కూడా అని చేస్తారు సెల్ ఫోన్ లో మాట్లాడేస్తే పూజ చేసి కొంతమంది కొన్ని అసలు ఇచ్చేటప్పుడు స్టేజ్ చేసుకుంటుంది ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకుని స్టేజ్ చేస్తుంది ఉపన్యాసం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాడు నేను సెల్ ఫోన్లో మాట్లాడతాను ఒక ఆయన అయితే ఉపన్యాసం చెప్తుండగా ఫోన్ మోగితే బయటకు తీసి ఫోన్ చూసుకుని అది మాట్లాడేసిన తర్వాత అంటే ఏమిటి సెల్ ఫోన్ లేకుండా ఏ పని మనం చేయలేము అనే విధంగా అది డెవలప్ అవడం ఇది మంచి లక్షణం కాదు నచ్చిన స్టాంఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్కులర్ ఒకటి సార్ అంటే మనుషులలో స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి దాని వలన ఎన్ని అనేకములైన ఇబ్బందులు మానవులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనే దాని మీద బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఇలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ యూనివర్సిటీస్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మన యూనివర్టీస్ లో నిద్రకుంటాం సోమ పాఠం చెప్పడం మానేసి ఉద్యోగాలు పాఠం చెప్పడం మానేసి వ్యాపారాలకు వచ్చేస్తాం ఈ విద్యార్థులు పాఠాలు జరుగుకోవడం మానేసి వీడి జిల్లా వాళ్ళు వాడు మొత్తావాళ్ళు వాళ్ళ రోడ్ నెంబర్ చూస్తూ ఉంటారు అసలు అకాడమిక్ అట్మాస్ఫియర్ మీకుంటుంది రిసెర్చ్ అసలే ఉండదు చాలా దానిగా ఉంటాయి యూనివర్సిటీ అట్లో కొంత బయట పర్వాలంటే అక్కడ యూనివర్సిటీస్ లో మంచి రీసెర్చ్ వచ్చే ముందు ఇక్కడ వచ్చే ముందు స్టాంబర్డ్ యూనివర్సిటీ చూసాను పాయింట్ జెరాక్సిటీ సర్జీలో కూడా పెట్టాను ఎప్పుడో చూసి చూడొచ్చు దాంట్లో ఒక పాయింట్ ఏమంటాను నువ్వు ఈమెయిల్ మీరు ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మించి ఈమెయిల్ మీరు చెక్ చేయవద్దు రోజుకి అధికంగా ఐదారు సార్లు ఏడు ఎనిమిది సార్లు ఈ వేలు ఏమొచ్చిందో అని చెప్తూ ఉండిన వాళ్ళకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ బాగా జరుగుతాయి వాళ్ళు ఎంజాయ్ తగ్గించుకోవడం కోసం డాక్టర్ల దగ్గర పరిస్థితి నిర్మాణం అవుతుంది అని ఇచ్చారు ఈ మాట వాళ్ళ మాటకి ఇంపేటంటే వాడు ఐదు మంది ఈ స్మార్ట్ ఫోన్ వాళ్ళని ధ్యానం చేసి క్వశ్చన్ అయిడ్ వాళ్ళు ఆ క్వశ్చన్ ఐట్ సబ్జెక్ట్ని రిప్లై అవన్నీ వాళ్ళు స్టడీ తీసుకెళ్తారు వాళ్ళు ఈ రిసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చారు కానీ మీకు మేము క్వశ్చన్ ఏడ్ ఇస్తాం మీరు ఆన్సర్ ఇది మానసిక మనస్సు యొక్క చలనాలను చబిన రిసెర్చ్ మీరు ఆన్సర్ చేయగలుగుతారంటే ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ అంటే నేను ఆన్సర్ చేస్తాను ఐ ఐ టు ఆన్సర్ అది ఎవడైతే వాలంటీర్గా వస్తాడో వాడికి ఇస్తారు వాడిచ్చిన ఆన్సర్స్ని జాగ్రత్తగా తీసుకొచ్చి అలాగే ఐదు వేలు పదివేలు తీసుకుని ఇవన్నీ కూడా కంప్యూటర్లో క్లీక్ చేసి వాటి నుంచి స్టాటిస్టికల్ మెథడ్స్లో కంప్యూషన్స్ డ్రా చేసి మీకు రీసెర్చ్ చెప్పిన మాట వెరీ వెల్ ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ మీ అనుభవాన్ని చూస్తూ పూర్చుకోండి నామడికి నాకు అనిపించింది కరెక్టే ఉంటే గత గంటకి ఈమెయిల్ లో ఏముందో చూసుకుంటున్నాడంటే వాడి ముందే వేగంగా కొనుక్కుంటున్నాను ఇప్పుడు మీరు ఈ బీపీ చూసేటప్పుడు కూడా మీరు ఈమెయిల్ ఏముందో అది బీపీ సృష్టి అడిగి ఈమెయిల్ ఉంటే ఇన్నిసార్లు చూడటం లేదు రోజు మీకు పొద్దున్నోసారి సాయంత్రం ఒకసారి సృష్టితో ఎక్కడికి పోతాయి తర్వాత సృష్టి వచ్చి అని ఒక నిర్బరంగా లైక్ బీపీ ఎంత వేరియేషన్ ఉంటుందంటే వైట్ కోట్ ఎఫెక్ట్ అని ఆ బీపీసీ వాడు వైట్ కోట్ వేసుకుంటే బీపీ ఎక్కువ డాక్టర్ డాక్టర్ ఆఫీస్ లో బీపీ చూస్తే ఎక్కువ వీడి డ్రైవింగ్ రూమ్ లో బీపీ చూస్తే తక్కువ వైట్ కోట్ ఎఫెక్ట్ కాబట్టి మీరు మల్టిపుల్ టైబ్స్ ఈమెయిల్ చెక్ చేస్తే బీపీ రోజుకోసారి లేదా ఒకసారి ఇవే అని అనుకుంటే వీటిని కాబట్టి మనస్సులో ఉండే కదలకని బట్టి దేహము యొక్క సుఖవత్ స్వస్థత చాలా బలంగా అదాము సన్నిహితాలు కూడా ఇంతే మోక్షంగా అంధవిశ్వాసాలను పెట్టుకుని ఉండటము అని తెలివితే అనిపించుకోదు ఇది మతం మతం కూడా కాబట్టి అది ఇంకే మతంగా జలాభం వెళ్ళిపోతుంది జటాది వెళ్ళిపో లోహాన్ని ఎక్కువ తప్ప అది యథార్థమైన శతాబ్దం యథార్థమైన మతము సైన్స్ కి విరుద్ధంగా ఉండదు అసలు ముందు అది ఒక పాయింట్ ఏమవుతుంది అసలు చూసుకోవాలి అన్నాడు ఇది భాగవతం అండి ఫిజిక్స్ కోసమే ఇది భాగవతం ఇది ఆ ఫిజిక్స్ లాస్ట్ భగవాను యొక్క భజమలనే దీని మనకి ప్రకటన అవుతున్నాయి నాకు భాగవతం తప్ప కూడా ఉంటారు నాకు ఏమంతేదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనుషుల డీ అరేంజ్మెంట్స్ ఈ మనుషులు అలా మారిపోయి ఎలా మారిపోయి మనుషులు కనుక వేరే ఆ డీ అరేంజ్మెంట్ అవుతుంటే నాకు ఏమంతేదంటే ఈ మార్పు తెలివితేట అది ఒక చైతన్యం ఉంది దాంట్లో అని అర్జర్ ఉందనుకోండి అజ్జై కొంచెం అవకాశం వస్తే ఎమైనా అదేదో ఆ అజైవ్ అనే మాలుక్యులు ఎమైడి కింద మారిపోవడానికి వెయిట్ చేస్తోందా అన్నట్టుగా దాని బిహేవియర్ అలా ఉంది డెట్మన్ బిహేవియర్మెంట్ అంటారు చాలా ఫేమస్ డెట్మెన్ అనేవాడు కంపెక్ట్ అని ఆ మాలుక్యులు అలా వెయిట్ చేస్తోంది అలా మారిపోవడం ఇది ఎలాగంటే ఇలా ఒకరి దగ్గరగా కూర్చున్నవాడు కులాసగా కూర్చోవడానికి ఇష్టపడుతున్నట్టుగా మల్పుల్లో అటువంటి చైతన్య సిస్తూ ఉన్నట్లు నాకు అనిపించి ఇది అలా అనిపించింది అది భాగవతం అని అంటారు భాగవతం అంటే చాలా సైంటిఫిక్గా ఆలోచించి మనం ముందుగా రంగయ్య తపస్సు చేసేటప్పుడు అది మూర్ఖమైన తపస్సు చేయకూడదు అలాగే కోరికలు పెట్టుకుని ఆపద నొప్పులు వాడని వడ్డీ భాషలు వాడని ఇలాంటి అర్థం పర్సం విశేషణాలు దేవుని జోడించి దాన్ని తగ్గట్టుగా మన పూజలోకి చేసుకోవడం వడ్డీ బట్టి వెళ్ళింది అర్థం కదా వడ్డీ తప్పు కదా అసలు ఇచ్చింది అడబ్ ఇవ్వడమే తప్ప ఇచ్చిందాన్ని మళ్ళీ ఎక్కువ ఉంటా ఉందా ఈ డబ్బు వంట బట్టి వెళ్ళిందా ఇవ్వడమే మళ్ళీ గుర్తు పెట్టుకుని మళ్ళీ అడిగి తీసుకోవటం అలా ఉంటాను అపస్థులు కూడా అలాగే ఉంటాను వదులు కాయలు అప్పటి అత్త అప్పటి పోయిన తీసుకొని వదు రూపాయలు పట్ల కాదని మళ్ళీ చూపించేస్తాను నేను నాకు ఆలోచిస్తే అడుగుతా వీళ్ళు అలాంటి ఉదాహరణ ఉండాలి కానీ మళ్ళీ దాన్ని వడ్డీ ఎంత ఇదంతా అదంతా అలా ఉంటుంది అక్కడ అటువంటి శాశ్వతమైన తపస్థే మనం చూడాలి నన్ను అడిగితే ఈ శ్లోకం చాలా గుర్తిలో దేవుడు అనే పేరుతో ఏం చేసినా ఈ శ్లోకాన్ని అన్వయించుకుని చేస్తే మన జీవితాలు మనం ఎక్కడ ఉంటే అక్కడ మీకోసం హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు ఒక్కొక్క యజ్ఞాల యాగాలు వినక్కర్లేదు దేవాలయాలకు మీరు నిత్య జీవితం యథాంగా కొనసాగుతూ మీ జీవితంలో శాశ్వతమైన తపస్సు బాగా వృద్ధి అవకాశం ఉంటుంది కేటాబ్ణంలో సత్వ నేరుగరు తమ్మదు తెలుగు పుస్తకంలో నేరు ఉత్తమ్మనుందా అది సరి సత్వ నేర్పిస్తం మనం ఎందుకంటే నేరువురు అంటే సహనంగా నేను వృత్తి అంటే పని పూర్తి చేయటం నిర్వర్తించబట్టి సత్వేత్తం సత్వమునం చేత నిర్వర్తించే కర్తవ్యం ఈ పరితక్షతే బహువచనం ఏకవచనంలా కనపడుతుంది ఏదే అన్నట్టుగా ఉంటుంది కాదు చక్షాక్ష బహువజనం కాబట్టి పరిచక్షతే అంటే కథ ఎక్కి చెప్తున్నా ఎవరు చెప్తున్నారు పెద్దలు అలా చెప్తున్నారు రాష్ట్ర గారు ఎలా అంటున్నారు మేము చెప్తున్నా అని అనలేదు మేము చెప్తున్నాం అని అర్థమే అంటే శ్రీకృష్ణులే అంటున్నాడు ఫలాంక్షిప్తిక సమ పూజా తపోయే కదిహ్రోక్ రాజసం రాజసమీతీ సారమా క్రీయతే అదే తే అది రెండు రెండు లక్షణ ఇది కానీ అది కాదు రెండు ఉంటే మీరు ఎప్పటి సో రెండు లక్షణాలు పెట్టి మీరు తపస్సు చేస్తే అది రాజస్వ తపస్య రాజస్వ సమస్య అయితే నష్టమని వస్తున్నాను కానీ చలం అభింది ఆ తపస్సు అత్యంత చెంచలముగా ఉంది అది ఇచ్చే ఫలము కూడా ఖచ్చితమైనదిగా ఉండదు అండి ఆ తపస్సు ఎలా చేస్తున్నారు మీరు సత్కార మాన పూజ ఇప్పుడు మీరు బాగా బొత్తు ఈ నామాలు ఈ నామాలు కానీ లేకపోతే అర్థం కానీ గట్టిగా పెట్టుకుంటే మీరు వాళ్ళందరూ మనల్ని గౌరవిస్తారు మన చేస్తారు మనకి పూజ చేస్తారు సత్కాలని పూజ మానవ పూజ ఆయన అలాగే ప్రతిసిన మహావు గుర్తు పెట్టేసి ఆ కాలు వెళ్ళేలోనూ బంగారు పల్లెల్లోనూ పెట్టేసి ఆ కాళ్ళ మీద కాళ్ళ కోనో నీళ్ళతో అభిషేకాలు చేసేసి ఆ తర్వాత పువ్వులతో పూర్తి చేసేసీ చేయాలంటే ఈ రకమైన వేసం తెచ్చుకుంటే చేసేస్తారు లేదా ఈ రకమైన పూజలు మనం చేసినట్లయితే ఈ రకమైన తపస్సు మనం చేసినట్లయితే అలా చేస్తారు అని అందుకోసం వాళ్ళు తపస్సులు చేస్తారు ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారా అంటే అందరూ వాళ్ళు కనపడతారు సో ఇప్పుడు నేను మాట్లాడతాను మీరు ఏదైనా ఈరోజు ఎన్ని ఏడు దేశాలు పెట్టారు మొత్తం ఉండటం కమిటీ వింటుంది ఒక కమిటీ కొన్ని కమిటీ ఫండ్ వేసింగ్ కమిటీ దాంట్లో నంబర్లు పెట్టు మీరు ఫండ్ వేసింగ్ తీసుకుంటారు రెండు సెకండ్ కమిటీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ హెచ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ కమిటీ అని ఇంకోలో పడ వాళ్ళు ఏం చేయాలి ఈ పత్రికా విశారులను టెలిఫోన్ సారీ టీవీ వాళ్ళని వీడియోగ్రాఫర్లని పట్టుకొచ్చి ఈ యజ్ఞం జరుగుతుండగా దాన్ని బాగా ప్రచారం చేసేటువంటి తనకి మూడు పూజను తపస్సు నిర్వహించేటువంటి ఉత్పత్తి వాళ్ళకి సామాన్యమైనటువంటి నాలుగు రోజున ఈ రకంగా తమిటీలు వేస్తారు కమిటీ వేసి యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం కాదు ఇక్కడ మరో పోయి నుంచి ఎక్కడికి పోస్టర్లు పేపర్లో ఉండాల టీవీ ఛానల్స్ లో ప్రచారం చాలా ఓదార్లు చేసి మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ చిన్నపిల్లలు కూడా తెలిసిపోయేట్లాగా బాగా ఇన్ఫర్మేషన్ ప్రచారం చేసే ఆ యజ్ఞము ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఒక పది మందితో చేయాల్సిన యజ్ఞము వంద మందిని చూడాల్సింది లక్ష మంది చూస్తారు వీళ్ళందరూ చేసిన ఆయన సింహాసనం కుట్టుబట్టి ఆయన పెద్ద సత్కారాన్ని చేసి ఆయన ముందు పూజ చేసేస్తారు బాగా పూజ చేసేస్తాం వాళ్ళు పూజ చేసేసిన తర్వాత జిల్లాగా జిల్లా బాధ అని బాగా చేసి వాళ్ళందరినీ ఊహ చేస్తారు ఆ తర్వాత ఆయన పసు ఒకటి ఐదు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పర్స్ ఒకటిస్తారు పూజ సత్కారం బాగా పూజ అందుకోసం ఆ యజ్ఞం చేశారు అనుకోండి ఆ యజ్ఞానికి రాజస్థితి దానికి వచ్చే ఫలం వీడికి ఆల్రెడీ వచ్చేస్తుంది ఎందుకని పాదపూర్తి చేశారంటే పాదకూరు చేశారంటే ఇప్పుడు ఒక రెండు కూర్చోబెట్టి వెయ్యి మంది పాదకూరు అది బలమే కాదు అలాగే పెద్ద గవర్నమెంట్ చేసి టీవీలో అక్కడ గొప్పలో చూపించారు తర్వాత పరిస్థితి బలం ఇంకా బలం వచ్చిందేమో కాబట్టి ఆ మతస్థు అలా పూర్తవుతో అది చేయించానికి అప్పుడే కట్టి అది భవిష్యత్తులో నుంచి ఫలము అది నమ్మకంగా ఎందు అయిపోతుంది ఆత్మ చెప్పండి చెప్పే వాళ్ళు ఎవరికైనా చూసినా వీళ్ళు మతంపై దాండాత్ర చేస్తున్నారు అడో ఇప్పుడు జరుగుతుంది మహాత్మ ఇప్పుడు జరుగుతున్న ఈ కాలంలో జరుగుతున్న ఎత్తి ఏడా పూజలు వ్రతములు దాని అనుదానాలు ఇక్కడ మేము అనుదానం చేస్తాం అక్కడ మేము అనుదానం చేస్తాం అని దాని మీద సిద్ధం ఇవన్నీ కూడా వాటిల్లో ఉద్యోగం రాజశామర్ ఒక్కొక్కరు అమాయకంగా పది మందికి ప్రచారం చేస్తే నమ్మి జరుగుతుంది అనేటువంటి ఒక పెరిగి తక్కువగా నిజంగా చేసిన చోట ప్రజోగుణం తక్కువగా ఉంది చాలా ప్లాంట్ గా పకడ్బందీగా సత్కారమాన పూజలు మనకి ఏ లెవెల్లో లభిస్తాయో ముందే అర్చనాలు చేసుకుని దాని ప్రకారం చేసిన చోట వందటి వంద శాతం ప్రజోగుణం ఉంటుంది మొత్తానికి ప్రచారంతో నిర్వహించే తపస్సులన్నిటి ఎందుకు రజోగుణం అనే దోషము ప్రవేశించి మోన్నది ఇది ఒకటి తప్పక అందరూ తెలుసుకోవాలి పవర్ మనం తెలుసుకుంటే రహస్యంగా చేసుకోవాలి తప్ప అది పది మందికి మనిషి ఇట్లాగా చేయాల్సిన అవసరం ఈశ్వరుణ్ణి ఆరాధించుతా అంటే అది వైయక్తికమైన క్వశ్చన్ తన వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అది వస్తూనే ఆ ఈశ్వరుతో భావన స్వరూపంలో తన వ్యక్తిత్వాన్ని కలిపివేసేస నివేది చేసేసాగా ప్రార్థన కూడా ఉండాలి తప్ప తపస్సు అనేది ఇంకా ఎల్లు వాళ్ళందరినీ ఓదగొట్టేసేవాడ మే ఇంత తపస్సు చేస్తున్నాం ఇంత విధంగా ప్రచారాన్ని నిర్వహించి తపస్సు చాలా అద్భుతం కాదు తపస్సు కాకుండా కాదు తపస్థని క్షీక్షన్నాడు కనుక అది కూడా ఒక తపస్టే కానీ రాజస తపస్థి రాజసమైతే నష్టమే ఉంటారేమో చాలా అద్భుతం రెండవది దంభము ఈ ధంభాన్ని పదహారవ ధ్యానంలో బాగా విస్తారంగా మనం చూసి ఉన్నాము ఎంత చూసినా ఈ దంభం అనేది ఎంతో కొంత దంభం పుణ్యకాల చేస్తా అనేది చాలా దుర్ఘటమైన విషయం చాలా దుర్ఘటమైన విషయం ఉదాహరణకి ఇక్కడ కూర్చుని భగవద్గీత మనం జరుగుతున్నాం అనుకోండి చాలా పరిష్ణమైన కారణం బయటకు వెళ్ళి విలేక ఏదో భగవద్గీత క్లాసు రాలేదు చూడండి కూడు నేను ఒక క్లాసు కృష్ణా తెలుసుకోండి అది అంతలోపే సపోజ్ నేను ఎవరన్నా ఎందుకంటే అలా టైం చేస్తారో నేను పాఠించుకుంటే రావాలని తెలియదా అన్నాను అనుకోండి నా పాఠం డమ్మం అని ప్రవేశించింది ఇంకా మాట వలస కంటే కూడా దాంట్లో దంభం ప్రవేశం అంటే చదువుతుంది ప్రచారమే అంటే తాను చేసిన పనిని పది మందికి తెలిసి ఇట్లా చేస్తే మంచి పని అది డంభం అయిపో తర్వాత ధంభంలో మరొక పెద్ద సమస్య ఈ తపస్సు కారణంగా నేను గొప్పవాడను అనే ఫీలింగ్ సెల్ఫ్ సుపీరియారిటీ నేను గొప్పవాడను అనే సుపీరియర్ ఫీలింగ్ కనుక తపస్సు కారణంగా వచ్చిందంటే అది ధర్మం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను అన్ని ఎదుర్కొన్న కూర్చొని వెళ్తున్నా అది ఉండే సౌకర్యం కోసం లభుంది నేను కూడా వచ్చి ఆ తర్వాత కూర్చొని చెప్తూ ఉంటే మీరందరికీ ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి పక్కనే చెప్పిన వాడికి హోదా పెట్టుకున్నట్టుంది దూరంగా ఉన్నవాడికి సరిగా అర్థం కాదు అలా కాకుండా ఇలా ఎలా విడిగా కూర్చొని గట్టిగా ధ్యాన ధ్యానం చేసుకున్నట్లయితే అందరికీ సౌసర్యం అందుకోసం ఇలా పెట్టుకున్నాం ఇలా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళందరికంటే నేను గొప్పవాళ్ళు అని నేను అనుకుని పాటలు నా నా కడుపులో ఎందు అదే చేసుకుంటూ నేను తెలియదు కదా నేనందరూ గొప్పవాడైనా చెప్పింటా నేను అలా అన్నప్పుడు పాఠం చెప్తే నా పాఠం దంభమైంది ఈ దంభాన్ని పరిగణించటము చాలా కష్టం నేను గమనించాను అన్నీ మహారాజ్ మనమైన పెద్దలు వాళ్ళు చెప్పిన ఆ ప్రిన్సిపల్స్ కనుక అప్లై చేసి చూసినట్లయితే దంభము లేని వాడు అని ఇచ్చి నుంచి ఎవరు మిగలరు అందరూ వచ్చేస్తారు ఆ ధమ్మం అనే లెక్కలోకి అందరూ వచ్చేస్తారు ఎవరు మిగలరు ఆ లీగిన వాడు ఎదురు మిగలదు అంటున్నారండి ఆ లింగన వాడు ఎవరో మీకు తెచ్చే అవకాశము ఉంటుంది చేసే మంచి పని ఇతరులకు తెలియడం కోసం చిన్న స్టెప్పు మీరు వేసినా కూడా దంతమైపోతుంది అంటే అంత రహస్యంగా మీరు మంచి పని చేయాలి దానం చేస్తే మూడో కంటి వాడికి తెలియకుండా దానం చేయాలి మంచి పని చేస్తే ప్రచారం అనేది అలా చేయాలంటే ఎంతటి మానసిక స్థైర్యం కూడా మీరు కాబట్టి ఈ ధర్మమును పరిహరించడం చాలా కఠినమైన విషయం ఈనాడు సమాజంలో మతము యొక్క పోపట అనుకూలించినట్లయితే వాటిల్లో ధర్మం యొక్క పాలు చాలా అధికంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం మనకి వచ్చు ధంభానికి తెలుగు డాంభీకము అని అంటారు ఇంగ్లీషు ేషస్నెస్ హిబాక్రసీ అన్నా నేను సందేశిస్తున్నాను ఎందుకంటే హిపాక్రసీలో వాళ్ళు చేయకుండా చేసేది చెప్తుంది అది హిపాక్రసీ చేసి ప్రచారం చేస్తే ఇదంతా